బాలాజీ హుట్ల సత్యం ఫౌండేషన్ డైరెక్టర్ గా సిఇఓగా వన్ జీరో హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సేవలు అందించారు వన్ జీరో ఫోర్ కాల్ సెంటర్ తో పాటుగా వన్ మొబైల్ హెల్త్ వ్యాన్స్ కూడా ప్రవేశపెట్టారు అంతేకాకుండా ప్రస్తుతం పలు స్టార్ట్అప్ కంపెనీస్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు పూర్వం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విభాగంలో సేవలు అందించారు ఆ తర్వాత సత్యం కంప్యూటర్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఈరోజు బాలాజీవుట్ల జీవితానుభవాలను స్కూల్ రేడియోతో పంచుకోవడానికి విచ్చేశారు స్కూల్ రేడియోకి స్వాగతం అండి మీరు సత్యం ఫౌండేషన్ లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు రామ్ వింగరాజ్ గారు డిపార్ట్మెంట్లోకి నేను మాస్టర్ ఆఫ్ సెమన్ దానికి ట్రాన్స్లేట్ చేసినా నచ్చింది మాట తర్వాత మాటల్లో మా హెడ్ డిపార్ట్మెంట్ ఆయన మంచి ఫ్రెండ్స్ ఆయన అడిగారు ట్రైనింగ్ కి హెడ్ గర్వ వస్తారని అంటే గోర డిపార్ట్మెంట్ బాలాజీ వెళ్తామన్నారు మా గురుగారు ఒక త్రివిక్రమం అండేవారు ఆయన ఏం చెప్పారంటే హార్వర్డ్ లో ఎవ్రీ ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆల్సో ఇస్ గుడ్ ఎక్సిక్యూటివ్ టు బి ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ డ్ రీచ్ అన్న ఫిలాసఫీ ఉంటున్న చెప్తే అనుకోండి బట్ నేనే కేసు నాగించింది ఇండస్ట్రీలో పని చేస్తే కానీ మనం చెప్పేది ఉపయోగపడుతుందా మనం చెప్పేది చేయగలుగుతామా లేదా చెప్పడం ఒక లెక్క ఇప్పుడు అందుకని కొంతమంది ప్రోత్సే ఉండాలంటే డూ యాజ్ అయిట్ డోంట్ డూ యాజ్ అండ్ నేను చెప్పినట్లు చేయి నేను చేసినట్టు చేయకంటాను సో అది అదే నాకు కొంచెం తప్పని తెచ్చేది కాబట్టి ఒక క్వశ్చన్ నాకు యంగ్ ఏమనిపించేది అంటే నాకే కనుక తెలివి ఉంది నా ఐడియాస్కి పదం ఉపయోగపడుతుంది ప్రపంచానికి అనుకుంటే ఇండస్ట్రీలో అప్లై చేసి చూస్తే తెలుస్తుంది కదా అని అప్పుడు వెంటనే స బాటికల్ అనమాట త్రీ ఇయర్స్ బ్యాటికల్ తీసుకొని వెళ్ళాను వెళ్తే అంత ముందు ఇంకో ఇన్ఫ్లెన్స్ కూడా ఉంది నేను ఒక సంవత్సరం పాటు నేను ఐఎమ్ అమదాబాద్కి వెళ్ళాను ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఐ థాట్ దర్ ఇస్ మెక్క ఆఫ్ మేనేజ్మెంట్ కదా ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ సంవత్సరం పాటు అక్కడ చదివాడు నేను అప్పుడే సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ అనమాట ఎయిటీ ఫైవ్ లో ఐ అట్ మ్యారీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఐ వాస్బాద్ లో చేసి వచ్చిన తర్వాత ట్రైనింగ్ కన్సల్టింగ్ అండ్ రిసర్చ్ మూడు ట్రాక్ అనేవాడు టీఆర్సీ అనేవాళ్ళు అది ఉండేది కాదు హుస్మాన్ లో మోస్ట్లీ టీచింగ్ ఉండేది అంతే ఎప్పుడూ టీచింగ్ ఆ పేపర్లో వాల్యూ ఇచ్చడం పరీక్షలు ఇదే ఉండేది కానీ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ చాలా తక్కువ రీసెర్చ్ అంటే పిహెచ్డీ చేసేవాళ్ళు కొంతమంది ఎవరు చేసేవాళ్ళు కానీ అంత ఫోకస్ ఉండేది కాదు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఐఏఎం ప్రీమియర్ స్కూల్ కదా అది అట్లా చేయాలని చెప్పి హెడ్ డిపార్ట్మెంట్తోన్నప్పుడు మాట్లాడితే అప్పుడు అట్లా కన్సల్టింగ్ చేయాలి ఇండస్ట్రీకి ఆల్సో లీక్ సమ్ కన్సల్టింగ్ అసైన్మెంట్ చేసాము ఒక ట్రెండ్కు వినోస్కో వాళ్ళది చిన్న ప్రాజెక్ట్ చేసిన దాని తర్వాత ఒక అక్కడ ఒక ఇండస్ట్రీ ఉంటాయి దానికి నేను ఇంకా ఇద్దరు ముగ్గురు కలీగ్స్ కలిసి వన్ ఆఫ్ మై క్లాస్ మేట్స్ ఉన్నాయి కదా కలీగ్స్ కలిసి నేను కన్సల్టేట్ ఫోదర్ కంపెనీ అండ్ అట్లా సో అట్లా ఇండస్ట్రీతో కనెక్షన్ ఉండాలి ఉంటేనే మనం క్లాస్లో మీనింగ్ఫుల్ గా పాఠం చెప్పగలుగుతాం ప్రొఫెషనల్ కోర్స్ కదా ఇది సో ప్రొఫెషనల్ కోర్స్లో ఇప్పుడు మీరు మెడిసిన్ చూస్తే డాక్టర్లకి ది వర్క్ ఆన్ రియల్ టైమ్లో వర్క్ చేస్తారు కదా లాయర్ చేసిన వాడు కోర్టుకు వెళ్తారు కదా సో ఇక్కడ ఎన్డిఏలో ఏంటంటే మీకు దరీ లిటిల్ ఎక్స్పోజర్ టు ఇండస్ట్రీ స్పెషల్లీ టీచర్స్కి అమెరికాలో రాసిన పుస్తకాలు అప్పుడు ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఉండేవి కాదు ఇండియన్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ గ్లోబల్ బ్రాండ్స్ ఉండేవి సో అప్పుడే ఎప్పుడప్పుడే ఇండియన్ బిజినెస్ ఎక్స్ గ్రో అవుతుంది అసలు ఇక్కడికి స్టడీస్ ఉండేవి కాదు అమెరికన్ ఎగ్జాంపుల్స్ ఉండేవి టెక్స్ట్ బుక్స్లో పిల్లలేమో దానికి రిలేట్ చేసుకోలేకపోయేవాళ్ళు అందుకని కన్సల్టింగ్ అండ్ ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీతో ఎంగేజ్ చేయాలని మాకు ఆలోచన బాగుండేది సో ఎస్ టు కన్సల్ట్ ఫర్ దిస్ స్మాల్ కంపెనీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ సో వాళ్ళ సేల్స్ ఫోర్స్ మొత్తం రీఆర్గనైజ్ చేసాము దాని తర్వాత వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోసెస్ రీఆర్గనైజ్ చేశాం దాని తర్వాత అక్కడ వాళ్ళకి ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పట్టుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్ డిజైన్ క్వాలిటీ కొంచెం ప్రాబ్లం ఉండేది ఆ ఇండస్ట్రీలో మూడేళ్ళు అయిపోయిన తర్వాత నేను అప్పుడు రామలింగరాజ్ గారు అడిగారు వై యూ వాట్ గో బ్యాక్ అండి లేదండి ఇలాగ ప్రొఫెసర్ పోస్ట్ రావచ్చు ఇంకో రెండేళ్లలో అధికమా ప్రొఫెసర్ ఫర్ ఎవర్స్ వచ్చేదాకా ప్రొఫెసర్ ఉంటారు కదా పేరు ముందు ఏదైనా సో ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉండే కొంతకాలం మేజర్ బాలాజీ ఏదో కావాలని షోకుండే చిన్నప్పుడు ఏ చూస్తే దాని మీద అవుతారు కదా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే బస్ వెళ్తున్నారు మీరు మీ అమ్మ పాకెట్ మంది పైసలు రెండు పైసలు మూడు పైసలు వచ్చేది అప్పుడు రెండు పైసలు ఐదు పైసలు కాదు సో వాడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉండేది సో పిల్లల్ని ఎవరైనా ఏమవుతారా అంటే కండక్టర్ అవుతారే వాళ్ళు ఎందుకంటే బోల్డ్ డబ్బులు వచ్చేవాళ్ళు కదా అట్లా ఉంటుంది అట్లా ఉండేది అన్నదో లేదు వచ్చేదాకా ప్రొఫెస్టర్ ఉంటుంది కదండి టైం మీ పేరు ముందు డాక్టర్ బాలాజేంద్ర కదండి ఇంకోటి ఇంకోటి ఎందుకు పోయి దానికి అంటే డాక్టర్ చాలామంది ఉంటారు కానీ ప్రొఫెస్ తక్కువ ఉంటారు కదండి అన్ను కన్సిడర్ స్టేయింగ్ బ్యాక్ వైడీ ఒంట పో మీరు మీ బాల్యం ఎలా గడిచింది బాల్యంలో మీ స్వప్నాలు మీ కళలు ఏంటి ఒకసారి చెప్తారా ఇక చిన్నప్పుడు నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అంటే వేసవికాలంలో మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చిచ్చేవాళ్ళు కొంత చిన్నప్పుడు నేను ఒక ఫోర్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివాను తర్వాత తెలుగు మీడియం కులుగు మీడియం లో ఆ తెలుగు పుస్తకాలు తెచ్చిచ్చేవాడు అనమాట అంటే రైట్ బ్రదర్స్ లైఫ్ స్టోరీ ఇవన్నీ చదివాను సైన్స్ అంటే చాలా ఒక ఉండేది సో బ్రదర్ అయినప్పుడు సైంటిస్ట్ కావాలనే ఒక ఆలోచన ఉండేది చాలా కాలం వరకు ఆ రైట్ బ్రదర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నన్ను హెలికాప్టర్ తయారు చేయాలను అనేది ఒక పిచ్ ఉండేది కొంతకాలం సో ఎట్లా చేస్తారు ఏం చేస్తారు తెలియదు కానీ ఏదో పాటుకున్నారో అది ఇది ఏదో ప్రయత్ని ప్రయత్నించామండి చిన్న చిన్న ఇన్వెన్షన్స్ కూడా ఆ టైంలో చేశాను నేను ఒక చిన్న ఒక స్ట్రిప్ ప్రొజెక్టర్ అనమాట ఫిల్ స్ట్రిప్ ప్రొజెక్టర్ లాంటిది క్రియేట్ చేశాను అట్లా ఐడియన్స్ కావాలనే ఒక ఆలోచన ఉండేది చాలా డీప్ గా ఉండేది తర్వాత అది మారింది అనుకోండి బాయ్స్ వస్తున్న కొద్దీ ఆ ప్రపంచాన్ని చూస్తున్న కొద్ది కూడా బహుశా నేను టీనేజ్ వచ్చి జూనియర్ కాలేజ్ అయిపోయి జూనియర్ కాలేజ్ లో అన్ని రకాల ప్రశ్నలు ఉండేవి అప్పుడప్పుడే కొంచెం ప్రపంచం తెలియడం మొదలైంది ప్రతి టీనేజర్ కుందే ప్రశ్నలు ఉంటాయి కదా జీవితం అంటే అర్థమేమిటి బతుకున్నాం మనం ఇంకోటి అప్పుడప్పుడే చిన్నప్పుడు చూసిన వాటికి మీనింగ్స్ అర్థం అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిడిల్ క్లాస్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు క్లాస్ మేట్స్ చాలా వరకు సిమిలర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేవాళ్ళు అక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేటప్పటికి చాలా వేరియేషన్ అనమాట బహుశా స్కూల్లో మా మిడిల్ క్లాసే బెటర్ బెటర్ ఇన్కమ్స్ ఉన్న ఫ్యామిలీ అనుకుంటా బహుశా నాకు మొదటి రోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అడ్మిషన్ టెస్ట్ రాశాను రాసినప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఒక కుర్రాడిని కురాడు అతని తల్లిని నాట్ షౌట్ బట్ అన్నాడు చూడండి కుర్రాడు ఎట్లా ట్రెస్ట్ చేసి తీసుకోవాలి పిల్లలు వాడు కుర్రాడమో వాడికేమో సింగిపోయి ఉండేది చెప్పులు లేవు నాకే చాలా సిగ్గనిపించింది నాకు ఐ ఫెల్ సోడ్ ఏమిటి నా పెద్ద ఎట్లా అంటున్నారు ఏం చేయాలో తెలియదు సో ఐ బైట్ వెర్ వెళ్తా ఐ రిఫ్యూజ్ టు వేర్ షూస్ అనమాట నాన్న మిట్లో కూడా షూస్ వేసుకుని రబ్బర్ స్లిప్ వేసుకొని ఇవ్వండి చెప్పి గొడవ నేను అట్లాగే స్కూల్కి ఒక పెట్టే ఉండేది నాకు అల్యూమినియం పెట్టే ఉండేది ఎట్లా బ్యాగ్స్ ఉన్నాయి ఆ టైంలో అల్యూమినియం పెట్టే ఎవరికి పెట్ట ఉండేది కాదనమాట పిల్లలంతా బుక్స్ ఇట్లా భుజం మీద చేపలు పట్టుకుని వచ్చాడు స్టైల్ నాకు పెట్టొద్దు అని పెద్ద సో అట్లా వాటికి ఏదో తెలుసో తెలికో ఐ రియాక్టెడ్ అైల్డ్ కానీ బహుశా ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి కొంత ఈ హార్మోన్స్ ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి రే బహుశా కొన్ని అలవాట్లు మొదలయ్యాను లైక్ స్మోకింగ్ ట్రై చేయడం ప్రశ్నలు జీవితం అంటే ఏంటి బహుశా నేను డిగ్రీకి వచ్చేటప్పటికల్లా కొంత ఈ స్టూడెంట్ పాలిటిక్స్ లో పనిచేసే ఫ్రెండ్స్ సీనియర్స్ వాళ్ళు వెళ్దాం పరిచయం నేను ఎప్పుడు చదవడం మొదలు పెట్టాను ఐ స్టూ రీడ్ అబౌట్ సైన్స్ అనమాట ఫిజిక్స్ సైన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు మెకానికల్ mechanical మెకానికల్ థింగ్స్ అన్నా కార్లు అన్నా మోటార్ సైకిల్స్ అన్నా మెకానికల్ థింగ్స్ ఎలక్ట్రికల్ థింగ్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఇది ఇవి అవి ఓపెన్ చేసేవాడిని మిడిల్ క్లాస్ లో అప్పుడు ఏమిండీ ఒక గడియారం క్లాక్ ఒకటి ఉండేది గొడ గడియారం ఒకటి ఉండేది టేబుల్ క్లాక్ ఉండేది అలా అంటే నాకు ఒక ఫ్యాన్ ఒకటి ఉండేది బహుశా టేబుల్ ఫ్యాన్ ఉంటే చాలా నాకేంటే ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుందని చాలా ఇంట్రెస్ట్ అనమాట స్క్రూ డ్రైవర్ తీసుకొని మొత్తం ఇప్పించేవాడి మళ్ళీ పెట్టడం వచ్చేది కాదు చాలా జాగ్రత్తగా మళ్ళీ నాన్న తిరుతారేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా పెట్టాను ప్రయత్నించేవాడి అది చూసిగా మా నాన్న ఏం చేశారంటే స్కూల్ మా చలనకల్ లేట్ అయ్యారు అందుకని బయట రూమ్ మమ్మల్ని పడేసి తాళ వేసుకుని వెళ్ళిపోయి సో అట్లా ఇంట్రెస్ట్ అంటే నేను ఇంట్లో ఉన్న ఒకసారి మొత్తం క్లాక్ ఇప్పేసాను అనమాట జాతకాలే స్ప్రింగులు గింగులు అవన్నీ మా ఆయన తీసుకెళ్ళి మళ్ళీ రిపేర్ చేయించుకున్నారు క్లాక్ సో అట్లాంటి ఇంట్రెస్ట్ అయినా ఉండేది నుంచి ఇక జూనియర్ కాలేజ్కి వచ్చేటప్పటికి ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు పాగటేపుడు చూశాను వాళ్ళందరికీ అట్లా బాల్యమంటే చాలా ఉంటుందండి ఇది కొన్నేళ్ళు కదా డిస్టింగ్ గా ఇంకోటి ఏంటంటే మాకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనుకోండి గవర్నమెంట్ స్కూల్ వేసినప్పుడు మా స్కూల్ ఏంటంటే అంటే హై స్కూల్ మాకు అది ఎయిట్ టు ట్వెల్వ్ అయిపోతుంది తర్వాత ట్వెల్త్ నుంచి మన మరాఠీ మీడియం సో ఇంటికి వచ్చేవాడిని ట్వెల్ కల్లా ఇంటి పక్కన ఉండేది స్కూల్ పన్నెండు నుంచి సాయంకాలం నాలుగు ఉన్న దాకా వేరే పిల్లలు వచ్చేదాకా అసలు ఎంత వచ్చేది కాదు సో కాబట్టి ఐడిల్ మా ఇన్స్ డెవల్స్ వర్క్ షాప్ ఉంటారు కదా సో బుర్రుల తిరుగుతుండే థింగ్స్ అండ్ అన్ని మా తమ్ముళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు ఉండేవాడు మా ఇంట్లో ఫిర్మించు ఉండేది ఆవిడ చెప్పమంటే చెప్పేది ఒక మళ్ళీ అడిగితే బోరు గుట్టు ఊరుకో అని మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేది ఉండేవాడిని సో ఇంకా ఏ రకాలుగా పోతుంటది కదా సో అట్లా ఆలోచించడం ఇదేంటి అదేంటి చూడడం చిల్డ్రన్ ఆ క్యూరియస్ కదా సో పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు నాన్న ఒక న్యూస్ పేపర్ క్రియేటర్ ఉండేవారండి అట్లా కాకుండా ఆల్ డెరేటర్ కూడా పనిచేస్తారు ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ఉండేవారు అందులో జరిగే న్యూస్ పేపర్ ఉండే దాని గా ఉండేవారు ఆయన చాలా పోస్టులు సజెస్ట్ చేశారు మా మదర్స్ మాత్రం హైకోర్టు పనిచేసేవారు వాళ్ళు సో దీని పోతే మళ్ళీ సాయంకాలం వచ్చేదాకా ఇంట్లోనే ఉండాలి సైన్స్ అంటే చాలా అభిమానం ఇష్టం అన్నారు తర్వాత ఎందుకు పేదరికం ఎందుకు సొసైటీలో అసమాన అసమానతలో చూసి బాగా టెన్ ఆ టైన్ లో ఐ స్టార్టెడ్ రీడింగ్ కాల్మాటరేచర్ ఆ స్టూడెంట్స్ కూడా లెఫ్ట్ పాలిటిక్స్ లో తిరిగాను కాబట్టి అసలు కాలేజ్ చేసి ఉంటారు కాస్త సైన్స్ కానీ ఏమనిపించేదంటే ఓకే నేను సైంటిస్ట్ నయ్యి ఏదో లాబొరేటరీలో కూర్చొని దీంట్లో తొందర చూస్తూ చిన్న ప్రాబ్లం మీద చూస్తుంటాను ప్రపంచంతో సంబంధం లేకుండా ఇది ఎట్లా ఇది ఎందుకంటే దానికి పార్షుయల్ గా ఇంట్లో ఫ్యామిలీ కూడా రెస్పాన్సిబుల్ అనుకుంటున్నారు మా నాన్నగారు గాంధీ ఆవాదాయం ఆయన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు స్కూల్ మీద బిల్డింగ్ మీద జెండా పెట్టారని బ్రిటిష్ టైంలో పోలీస్ వాళ్ళు కొడితే ఆయన విరిగిపోయింది ఒక గేమ్ అంటారు కదా బట్ ఆయన ఇప్పుడు ఖాదీ సో అవన్నీ ఉండేది చిన్నప్పుడు ఇంట్లో ఈ గాంధీ ప్రిన్సిపల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆయనకి ఉండేదంటే గాంధీ గారి ప్రిన్సిపల్స్ చాలా సీరియస్ కూర్చుండేవారు ఒకసారి ఆయన భూమి కొంటున్నారు భూమి ఓనరు ఎప్రెసి పేషెంట్ చచ్చ భయం ఉండేది మా అక్కడక్కడ ప్రతి పేషెంట్స్ బయట ఆడుకునేవాడు అంటే చంద్ర ఏం చెప్పేవాడు అంటే ముక్కు మొసుకొని పరిగెత్తామని చెప్పేవాడు పిల్లలు అట్లా పరిగెత్తే వాళ్ళు అంటే ఒకరోజు ఆయన నీటి పట్టుకొచ్చాడు నేను ల్యాండ్ కొంటున్నాను ల్యాండ్ అది మనం భోజనం పెడదామని చెప్పి వచ్చిందనమాట అప్పుడు ఇంట్లో మీకు ఇట్లా గెస్ట్లు గెస్ట్ల కోసం వేరే ప్లేట్లు టేబుల్స్ ఉండే కదా ఎవరికి ఎవరికి వాళ్ళకి ఎవరి గ్లాస్ పడుకుండేది కదా ఆయన ఇంటికి పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మరి మా అమ్మ ఎట్లా తింటారని నేను కూడా అంత భోన్ చేస్తాను బాలాజీ కంచు బాలాజీ గ్లాస్కి ఆవిడన్నది వండి పెడతాను కానీ ఐ విల్ నాట్స్ డోంట్ లైక్ ది చైల్డ్ బి ఎక్స్పోజ్ టు దిస్ పర్సన్ ఏం కాదు గాంధీ గారు కూడా సేవ్ చేసేవాడు యొక్క అప్పుడు ఆయన నా పేట్లో ఆయన భోజనం పెట్టారు నా గ్లాస్ లో మంచి నన్నే వడ్డించు అంత వచ్చిన తర్వాత తర్వాత చేతులకు శుభ్రంగా కడుక్కో అని చెప్పారు అంతే అంతా నేర్పించానైనా ఆ రోజు నాన్నకే మనకు బాధ్యత పెద్ద గొడవలేని చిన్నపిల్లల్ని ఎందుకు చేస్తావు ఇంటికేటర్ తీసుకొచ్చేవాళ్ళు అంటే అట్టడుగున్న వాళ్ళు కానీ ఉన్న వాళ్ళని కాని మనం గమనించుకోవాలి భయపడకూడదు వాళ్ళకి సేవ చేయాలి అట్లాంటి సేవాభావం అన్ని కూడా ఆలోచన ఉండేది వరల్ ఇండియా కూడా గాంధీ సూక్తులని సూక్తి ముక్తవాళ్ళు వచ్చేది అందులో ఈస్ టు మేక్ గాంధీ గారి కథలు చెప్పేవాళ్ళు దీంట్లో కూడా ఆ అభ్యుదయ భావాలు కొంచెం ఉండేది సో ఓదర్ ఆల్ థింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ మీ దాని తర్వాత ఇక డిగ్రీ తర్వాత నేను మాస్టర్స్ సైన్స్ దచ్చుకోలేదు అన్నమాట సో అట్లా నేను ఐ వాటింగ్ టు జర్నలిజం డిగ్రీ అయిన తర్వాత బీసీజీ జాయిన్ అయిపోయింది తర్వాత కొంతకాలం ఆ టెక్న్రానికల్ పేపర్ ఉండేది అందరూ సమన్గా కొంతకాలం చేశాము క్రైమ్ ఇప్పుడు ఆ టైంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చాలా సీరియస్గా ఉండేది తీసుకున్నాను సో కానీ తర్వాత ఎందుకో జర్నలిజం ఆ న్యూస్ పేపర్లు వాళ్ళు చూసిన తర్వాత ప్రపంచం ఎందుకో నాకు చాలా డిప్రెసింగ్ అనిపించింది అనుకో అభిప్రాయడ్ వాళ్ళు మాట్లాడుకునే మాట జర్నలిస్ట్ అనుకోండి అక్కడి నుంచి మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను తర్వాత సోషాలజ్ చేద్దాం అనుకున్నాను అంటే సమాజం నుంచి అర్థం కావాలంటే సొసైటీ సోషాలజీ అంటే చాలా లిమిటెడ్ వరల్డ్ కదా నేను సైన్సెస్ నుంచి వచ్చాను సో అర్థం కావాలని చెప్పి అందులో పోదాం అనుకున్నాను కానీ ఎప్పటికీ మా ఈ లెఫ్ట్ ఇస్ జాబ్ పబ్లిక్ సేవ చేస్తామని చెప్పి ఆయన ఫామ్ లో వెళ్ళి అక్కడ ఉన్నారు మదర్ ఒకటే పనిచేసేవారు ఆడికి ఆరోగ్యం బాగాలేదు వాటి ఇంట్లో పెద్దవాడిని కాబట్టి పిహెచ్డీలు జేఎన్ఏలు ఇవన్నీ కుదరకపోవచ్చు జోగం వచ్చేది చదువు చదవాలని అప్పుడు అన్నారు జనాలు ఫ్రెండ్స్ అంతా ఎంబీఏ చేసుకోరా ఎంబీఏ చేసుకుంటే జోగం వస్తుంది అదొకటి కోర్స్ ఉద్యోగాలు వస్తాయి ఎట్లా ఎట్లా సో ఎంబీఏ కూడా సగం మంత్స్ అక్కడ ఉండేది కాదు డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు ఇట్లా ఇంకా ఎక్కువ చేయాలని నేర్పించే సైన్స్ ఇది లెక్చరర్ పోస్ట్ లోపడితే అప్లై చేశాను బిఫోర్ ఐ జాయిన్ ఐటీ కంపెనీ సత్యం కంపెనీ ముందు ఉస్మాన్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో నేను జాయిన్ యాజ్ లెక్చరర్ అండ్ తర్వాత పిహెచ్ చేశాను మేనేజ్మెంట్ అయినా ఆ టైంలో నాన్నగారు గాంధీ వాది అక్కడ నుండి మీకు అసలు సమాజానికి ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి మీరు ఆ తపన ఎన్ని ఉద్యోగాలు రంగాల్లోకి వెళ్ళినా గానీ మీకు ఏదైతే కోర్ లో ఉందో అది మటుకి ఇంకా తీరలేదు అంత ఉంటది కదా చాలా నాకు ఏం లేదు అక్కడ మా క్లాస్ ఎట్లా ఉండేది అని అంటే ఎగ్జామ్ కదా క్లాస్ రూమ్ లో ఆ అమ్మాయిల ఒక పక్కన అబ్బాయిలు ఒక్కన కూర్చునేవాడు జనా ఉండేది పర్దా ఉండేది అక్కడ ఆ పర్దా పోయింది ఆడ ఆ భేదాలు తగ్గిపోయినాయి కానీ అర్బన్ రూరల్ ఉండేది తమాషాగా ఎట్లా క్లాస్ లో ఈ రూరల్ ఏరియాస్ వచ్చిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళంతా ఒకసారి కూర్చునేవాళ్ళు ఈ అర్బన్ పీపుల్ అబ్బాయిలు అమ్మాయిలు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు జీన్స్ వేసుకునేవాళ్ళు టీషర్ట్ వేసుకునేవాడు అంత పక్కన సో నేను రెండింటికి మధ్యలో ఐకు కనెక్ట్ అనమాట నేను కొన్ని రోజు హాస్టల్ కూడా ఉన్నాను ఒక సంవత్సరం పాటు స్టూడెంట్ పాలిటిక్స్ కదా పాలిటిక్స్ అంటే హాస్టల్ చేయాలని చెప్పి హాస్టల్ ఉండేవాడు సో అక్కడ కూడా ఐ దిఫరెన్స్ అనమాట ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు యాంగ్ గ్రూప్ లో ఉండేవాడు వాళ్ళు వీళ్ళని చిన్న చొప్పు చూసేవాడు వీళ్ళకి కొంత కోపమన్నా ఉండేది లేకపోతే న్యూనత భావన ఉండేది ఆ డివిజన్ ఉండేది కానీ అందుకే మా లెక్చరర్ ఆ డివిజన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాను అంటే చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం ఉండేది ఇప్పుడు లో సీట్ వచ్చేది కానీ మీకు ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూస్ వేసారు కదా ఇంగ్లీష్ రావాలి మీకు అది చాలా ప్రాబ్లం ఉండేది ఇప్పుడు క్లాస్ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకునేవాళ్ళు రెగ్యులర్ వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ప్లేస్మెంట్ చాలా కూడా ఉండేది ఆ ప్లేస్మెంట్ ఎవరికి ఉద్యోగాలు ఇరవై కంపెనీలు పట్టుకొచ్చినా కూడా నలుగు ఐదుకి వచ్చేవన్నమాట వాళ్ళని అందరు సెలవు తీసేవాళ్ళు అందరి కంపెనీ వీళ్ళే కావాలి వాళ్ళు పెద్ద క్లాస్కి వచ్చేవాళ్ళు కాదు తిరిగేవాళ్ళు అప్పుడు అర్థం కాలేనకు ఇప్పుడు క్లాస్ లో వీళ్ళు నేర్చుకున్న కంపెనీ వాళ్ళు చూస్తున్న దానికి అడుగుతున్న దానికి లేదు కానీ సింగ్ చదువుకునే వాళ్ళు క్లాస్కి వచ్చేవాళ్ళు కష్టపడి మార్కులు తెచ్చుకునే వాళ్ళు పిల్లలు ఈ సెమీ అర్బన్ ఏరియాస్ ఈ టౌన్స్ వచ్చిన వాళ్ళు ఈ వరంగల్స్ ఖమ్మము అంతర్వాత ఈ నల్గొండ అక్కడికి వచ్చిన పిల్లలు అందరు ఉండేవాడు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఇంగ్లీష్ ఉండే కాదు కాన్ఫిడెన్స్ ఉండేది కానీ సిన్సియర్ గా ఉండేవాడు సో అది కొంచెం నాకు తక్కువ అనిపించింది కానీ ఒక అడ్వాంటేజ్ నాకు ఏంటంటే నేను కూడా చాలా కష్టాలు పడ్డాను తెలుగు మీడియం టెన్త్ క్లాస్లో అది ఇంటర్మీడియట్ గా ఇంగ్లీష్ వచ్చేటప్పటికి చాలా కష్టాలు పడ్డాను సైన్స్ కొంత పక్కగా తేలడానికి కారణం కూడా నేను ఇంగ్లీష్ అనమాట అడ్వాళ్ళు మాట దాని తర్వాత తెలుగులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ భాష మాతృభాష కాబట్టి మీకు అన్ని అర్థమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సమద్వి త్రిభుజం ఉన్నారు సమ అంటే తెలుసుకుంటే గండని తెలుసు బాహు అంటే సైట్స్ అని తెలుసు త్రిభుజం అంటే దాన్ని మీరు ఇంగ్లీష్ అంటే రైస్ వస్తుంది లేదా ఇప్పుడు సమబాహు దృష్టి ఉన్నారు అంటే అన్ని బహుళ సమానంగా ఉంటాయి అన్ని సైడ్ సమానంగా ఉంటాయి దాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చుంటే ఈక్వ అంటే సెన్స్ ఉంది లాటరల్ అంటే సైడ్ అని ఈక్వే అంటే సమానం అని ఈక్వ ల్యాటరల్ ట్రైల్ అంటారు సగం టైమ్ ఏం చెప్పాడు దీనికి దానికి అది పుచ్చుకోవడానికి సగం టైం పోయింది అనమాట బిగ్ ప్రాబ్లమ్ టైమ్ లో ఇంగ్లీష్ బిగ్ ఇష్యూ అది ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యాలి అంటే వాళ్ళకంటే తగ్గి తక్కువని కాదు ఎప్పుడు క్లాస్ పైన టాప్ లో ఉంది ఇంటర్మీడిక్కి ఈరోజు బిగ్ స్ట్రగల్ మ్యాథమెటిక్స్ తెలిసేది కానీ ఈ పదాలు వీటికి వాటికి సమ సమ సమ పదాలు అవన్నీ పర్యాపదాలు ఇంగ్లీష్ అండర్స్టూడ్స్ వెరీ స్లో టూ మి సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో చెప్పాలి కదా సో స్ట్రగల్ సబ్జెక్ట్ ఇంకో స్ట్రగల్ ఉండేది దాంతో కొంచెం అక్కడ కూడా ఏంటే దాంతో ఇంగ్లీష్ నేర్చుకున్నాను పిచ్చి లాగా వచ్చిందమ్మాట ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఒక చెట్లు ఉండేది ఆ టైంలో ఎవడన్నా గోడపై నుంచి దూకుని ఇంగ్లీష్ వస్తుంటే దూకేమంటే అంత పిచ్చి ఉండే ఇంగ్లీష్ సినిమా చూడని ఇంగ్లీష్ వస్తుంది అన్నాడు నాకు హైదరాబాద్ లో వచ్చిన ప్రతి ఇంగ్లీష్ సినిమా చూసేవాడు దాని తర్వాత ఆల్ రేడియో విను అని చెప్పేవాడు న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ కంటిన్యూస్ గా న్యూస్ వినేవాడి అప్పుడు పతికారత్నం ఒకేది మిస్ ఇస్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ స్ప్రెడ్ అతికారత్వం చాలా స్టైల్ చెప్పేది వాడు మొత్తం బట్టి కొట్టావాడు అట్లాగే స్టైలు యాక్టర్ అన్ని ఇంగ్లీష్ సినిమా యాక్టర్స్ లో వాళ్ళ యాక్టన్స్ అన్ని బట్టి కొట్టేవాడు ఎగ్జాక్ట్ గా అల్లి మార్గం డోన్స్ ఎవడు ఉంటాయి వాడి స్టైల్ అంటే అది అదే అదొక పిచ్చింది దాంతో నాకు అర్థమైంది పిల్లలకి డిఫికల్ థింగ్ అది ఇప్పుడు మనం అనుకున్నాం డిఫికల్ట్ కాదు ఇంగ్లీష్ భయమే అప్పుడు ఏంటంటే అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో డివైడ్ కోర్స్ అనమాట దాన్ని రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అన్నాం రీప్లేస్మెంట్ ట్రైనింగ్ అన్నాం వాళ్ళు ఏం చేసామంటే మూడు రోజులు బయటకు తీసుకెళ్ళి అసలు ఇంకా వాళ్ళని ఇంగ్లీష్ లో తప్పించి వేరే భాషలు మాట్లాడేవాళ్ళు కాదు మొత్తం వాళ్ళతో మాట్లాడించేవాళ్ళు మేము ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళం అది ప్రైమరీ డిజైన్ చేసింది చేసింది నేను ఇంకా ఇద్దరు పోలీసు అందరు తెలుగు నేను చదువుకోవచ్చు అందరూ కూడా తెలుగు పిల్లలకి కష్టాలు తెలుసు సో ఆ మూడు రోజులు వాళ్ళని ఆల్మోస్ట్ ఒక అంటే వాళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫైవ్ సెవెన్ సెవెన్ థర్టీ నుంచి రాత్రి పది పది గంటల వాళ్ళని వృదేవాళ్ళం అన్నమాట మూడు రోజులు కాన్ఫిడెన్స్ పెంచాం బాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసేవాడు అంటే వాళ్ళని వాళ్ళకు పిల్లల కోపం వచ్చింది బాగా ఒక మూడు నిమిషాలు మాట్లాడని చెప్పేవాడు ఏదో టాపిక్ నిస్టాక్ వాడు నిమిషం ఇరవై సెకండ్ లో నిమిషం మాట్లాడిన తర్వాత ఏముండదు కదా మాట్లాడడానికి భయపడేవాడు నేను చెప్పామంటే అక్కడే నీళ్ళు ఆ టైం నీకు నీ టైం అని నిలపడమని చెప్పి చాలా మంది ఉన్నారు వాళ్ళజీ వాళ్ళు టార్చర్ చేస్తున్నాను అంటే అట్లా భయం పోవాలంటే భయంతో ఎంగేజేజ్ చేయాలి వాళ్ళని ఆ నిమిష నిమిషం వాడు అక్కడ నిలబడి రెండు నిమిషాలు అందరు ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళు బాధపరించలేక ఏదో చెప్పరాజ్ సేర్ అని చెప్పేవాడు వాళ్ళు హెల్ప్ చేసేవాడు వాళ్ళు హెల్ప్ అని అలా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా కంటిన్యూస్ గా వాళ్ళు ఆ టెరర్ ఉంటుంది కదా పబ్లిక్ స్పీకింగ్ లో టెరర్ ఉంటుంది కదా మీకు టెరర్ దట్ ఫ్యూయర్ మూడో రోజు కల్లా వీళ్ళు చాలా ధైర్యంగా ఇప్పుడు గ్రామాటికల్ తక్కువ ఉండొచ్చు ఇంగ్లీష్ మన మాతృభాష కాదు ఫారెన్ లాంగ్వేజ్ ఈ రోజు కూడా చాలా ఫ్యూ చాలా తక్కువ మంది చక్కటి ఇంగ్లీష్ రాయగలుగుతారు తప్పు లేకుండా రాగలుగుతారు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కూడా గొప్పగా ఏం రాయారు ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా ఇంగ్లీషు అంత మాత్రమే అన్నింటి అందరికీ అన్నట్లు నేను చాలా మంది కొంతమంది కట్టకూడదు సో దాంతో వాళ్ళకి ధైర్యం వచ్చిందండి నా ఆ సంవత్సరం నాకు ప్లేస్మెంట్ లో ఇరవై సెలెక్ట్ అయినారు ముప్పై ఆరు మంది క్యాండిడేట్స్ లో ఇప్పుడు ముగ్గురు నాలుగు సెలెక్ట్ ఇరవై నాలుగు ఎంతో సెలెక్ట్ వెరీ కాన్ఫిడెంట్ సో అట్లా సో మీరు అన్నారు కదా ఎక్కడున్నా కూడా ఈ లుక్ ఎట్ ది అండర్ డాక్ కదా కష్టపడుతున్న వాళ్ళు అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు సిస్టమ్ డజన్ అండర్స్టాండ్ యూనివర్సిటీ సిస్టమ్ ఏమిటి నువ్వు ఎంట్రన్స్ సీట్ వచ్చింది ఓకే ఫైన్ రిజర్వేషన్ లో వచ్చావు నువ్వు క్లాస్ వచ్చావు పాటలు అందరూ సమాధి చెప్తున్నావు పరీక్షలే చదువు రాయి కంపెనీ పట్టుకొస్తున్నావు జో వచ్చిందో లేదు కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ అమ్మనాలు ఎవరు వాళ్ళకి భాష ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతారా వాళ్ళకి ధైర్యం ఉందా ఇప్పుడు వాడికి షట్ టచ్ చేసుకోవాలంటే వాడికి మొహమాట వాడి కురాలి షూస్ ఎప్పుడు వాడు వేసుకొని ఉంటాడు చెప్పుడు మీద తిరుగుంటారు వాడి షూ ఎట్లా వేసుకోవాలి సాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పంటకి సాక్స్ కి షూ క మధ్యలో రిలేషన్షిప్ ఏంటి షర్ట్ కి కలర్స్ కూడా ఎట్లా ఉండాలి పెద్ద పెద్ద గళ్ల చొక్కాలు ఎర్రవి నల్లగా వేసుకుంటావా లేకపోతే పిన్ స్ట్రక్స్ చేసుకుంటావా వైట్ షర్ట్ చేసుకుంటావా ఎట్లా వేసుకుంటావు టైట్ కూడా రాదు ఇవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్నవండి ఏం కొంపలడుకోయే కాదు అది ఊరికే నేర్చుకోవచ్చు కానీ అవన్నీ ఏంటంటే బాగా మన్ని మిగుపడేలాగా అండ్ ఆల్సో చిల్డ్రన్ ఆల్సో వెరీ క్రూయల్ అండి సేమ్ పీపుల్ కొంతమంది చెప్పే పంతులు ఉన్నారనుకోండి జాట్టుకుంటారు వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడారు కదా సడన్ గా మెనీ ఆఫ్ దిస్ అర్బన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ది డిస్కవర్డ్ ఇంటెలిజెన్స్ అమాంగ్ ది రూరల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అరే ఇంత తెలుగు ఉన్నారా నీకు నేను ఎప్పుడు అనుకోవాలి ఎంత క్రియేటివ్ అవును అరేట్లా అట్లా సౌ దిస్ ఓ రోజులు వాళ్ళని కలిపి ఒకటే దగ్గర భోజనం చేసి ఒకటే దగ్గర మాట్లాడి ఒకళ్ళతోనూ దిగితే కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ కొత్త కొత్తవి వాళ్ళు సోషల్ డివిజన్స్ అనే బ్రేక్ అని సగ్రిగేషన్ అంటారు కదా అమెరికాలో తెల్లవాళ్ళకి క్లాసులు వేరే ఉండేవి అని అంటారు కదా ఆ సగ్రిగేషన్ లాగే ఉంటుంది ఒకటి మన దగ్గర సగ్రిగేషన్ ఫార్మల్ గా లేకపోయినా ఇన్ఫార్మల్ గా ఉంటుంది క్లాస్ లో అదేంటంటే అది వాళ్ళు కొంచెం ధైర్యాన్ని నింపడం వాళ్ళకి మీ అందరు చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ నేను తెలుగు మన చదువుతా మేము కలుగురు తెలుగు వచ్చామంటే నన్నవారు కదమ్ లేదా ఇంగ్లీష్ ఐ న్ లేదా మేము కష్టపడడం చిత్రుకున్నాం జస్ట్ హై టు ట్రై అని చెప్పి చెప్పారు దాట్ అన్నీ ఎక్కడ చూసినా మీ చుట్టుపక్కల అన్యాయమైన అసమానతలు ఉంటాయి క్యాన్థింగ్ అబౌట్ ఎట్ మనకంటే కింద ఉన్న వాళ్ళకి మనం చెయ్యి బా ఒకప్పుడు మనం అట్లాంటి సిచువేషన్ ఉన్నప్పుడు ఎవరు మనకి హెల్ప్ చేస్తారు కదా అండి ఐజాక్ న్యూటన్ ఎవరు మెచ్చుకుంటే ఐ కెన్ సీ ఫర్దర్ ఐ కెన్ సీ సో బికాస్ ఐ స్టాండ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జైంట్స్ ఇంకా ముందుకి దూరదృష్టి నాకు మీరు మెచ్చుకుంటున్నారు దూరదృష్టి నాది కాదు ఎందుకంటే ముందు పనిచేసిన వాళ్ళ భుజాల నిలబడ్డాను నేను పనిచే కనిపిస్తాను దూరంగా లేదంటే ఉండేవాడి అంతే కదా కాదు నేను పెద్దవాడిని కాదు అంటే అక్నాలజ్ చేశాడు వేరే వాళ్ళ వర్క్ ముక్నాలజ్ చేయాలి ఇప్పుడు మనం లెవెల్ పైకి వచ్చామంటే అందులో ఎంత మంది మనకు తెలుసు తెలుగు హెల్ప్ చేస్తుంటారు ఎక్కడో చాడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఉస్మాన్ యూనివర్సిటీ ఉండేవాడు ఖమ్మం నుంచి రామనాథం అని ప్రిలి డిక్షనరీ బట్టి కొట్టేవాడు అతను ఇంగ్లీష్ ఎంత బ్రహ్మాండంగా వచ్చేది అంటే అతని చెప్పాడు చిన్న చూడరా అని చెప్పాడు అట్లా అట్లా చాలా మంది అట్లా కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ చేస్తారు వాట్ యు గెట్ యువ్ ఇట్ బ్యాక్ తీసుకోవడం ఉంటే ఎట్లాగండి కూడా కదా సొసైటీ అంటారు కదా మామాల కులాల మాల నాల కుాలా కుల మాలా నిండా కులా కుాలాలాలా. అంటే ముఖ్యంగా ఇప్పటికి కూడా యువతలో ఎవరికైతే మంచి సబ్జెక్ట్ తెలుసో వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండట్లేదు ఎస్పెషల్లీ రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళలో కూడా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ భాష పట్ల అంతే భయం ఉంటుంది దాన్ని ఎలా పోగొట్టాలంటారు మీ అనుభవం నుంచి వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది యు ఆర్ ద రైట్ పర్సన్ టు డైరెక్ట్ ఆ దిశగా పిల్లల్ని ఆలోచించేలాగా భయం అన్నది అందుకు గౌరవం ఉన్నది ఆయన ఆస్ట్రేలియా భయం అనేది మనిషిని ఫ్రోజన్ అంటారు చూసారా అచేత ఆస్ట్రీలికి తీసుకెళ్తుంది అంటే ఏంటంటే చేతులు కాళ్ళు వాడే ఉంటారు మీరు సార్ పక్షవాదం వచ్చినట్టు అనమాట అంటే యూ ఓట్ బిఏబుల్ టు మూవ్ మీరు సరే భయం అనేది మంచిది కాదు అంటే ఒకరితో అడుగుతాడు అయ్యా ఇప్పుడు పాము కాటేస్తుంది సింహం సంపిస్తుంది కదా మరి భయపడకుండా పిల్లలు చెప్పాలని చెప్పాలన్నా అక్కడ ఏమన్నా మీరు సింహం అన్న కూడా భయపడాల్సిన అవసరం లేదు గౌరవించండి సింహం మిమ్మల్ని సంపేస్తుంది దాన్ని గౌరవించండి పాము మీకు కాటేస్తుంది గౌరవించండి ఉండండి మీ జాగ్రత్తలు మీరు ఉండండి అంతకని భయపడకండి భయం ఉంటే ఏంటంటే ఈ వెట్ ఫ్రోజన్ కదా గుర్ర పని చేయదు ఆలోచన మొత్తం ఫ్రీస్ అయిపోతుంది కదా అట్లా కాబట్టి భయాన్ని ఎదుర్కోవాలంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ విత్ ఇట్ కదా దాన్ని మీరు ఏమవుతుందంటే మొదటి ఫస్ట్ స్టెప్ అండి ఏదన్నా కూడా జీవితంలో ఇప్పుడు తమాషాగా ఏంటంటేనండి మన దగ్గర ఎవడన్నా తప్పులు చేయకుండా ఏదో నేర్చుకున్నాడు జీవితంలో ఒక మనిషి నుంచి చెప్పమంటే సైకిల్ కింద పడకుండా ఒక్కసారి కూడా సైకిల్ పై కింద పడకుండా సైకిల్ నేర్చుకున్నాడు మనకి భయం ఏంటంటే అవతల వాళ్ళని భయం భయం ఉన్నది ఏంటంటే అవమానం జరుగుతుందేమో ఎవడ గురించి ఏమైనా అనుకుంటాడో సో దానికోసం ఏంటంటే మేము ఏం చేసాము అందుకని స్మాల్ స్పేస్ వేర్ నో విల్ క్రిటిసైజ్ ఇప్పుడు చిన్న జో సెలెక్ట్ అయిందని ఒక ఫార్మర్ లేకపోతే అమెరికన్ ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు కొంతమంది చోటు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేస్తున్నాం అనుకోండి ఆయన మీ ఇంట్లో చిన్న పాపం ఉందనుకోండి ఆ పాప పాగుతూ పాగుతూ వచ్చి సడన్ గా నిలబడ్డది పాప నిలబడినప్పుడు అందరు గురు భోజనం వాడుతున్నారు చూస్తాడు అనుకోండి వాళ్ళ తాతగారు చూసారు చూసావాళ్ళు చిన్ని నిలబడి అని అన్నారు అనుకోండి అందరూ ఏమంటారు అప్పుడు అరే చిన్ని నిలబడి చిన్న చూడండి చూడండి చూడండి అంటారు ఫోటో తీసుకుంటే చిన్న కదా ఇవాళ రేపు కెమెరా అంటారు ఆ అమ్మాయి మాటల్లో గాబరాపుడి కింద పడిపోతాం తప్పమని ఓకే అందరూ అటెన్షన్ మీదకి వచ్చేటప్పటికి కాళ్ళు ఇవాడు చూసి కింద పడిపోయింది అనుకోండి పడిపోతా మనం ఏమంటాం మనం ఎంత మళ్ళీ నిలిపి అంటావా లేకపోతే చచా అట్లెందుకు నిలిపడావు నువ్వు నువ్వు బయటకి వెళ్ళి భరంగా నడక నేర్చుకుని దాని తర్వాత మాకు చూపించేమైందంటే ఆ చిన్నపిల్లలకి ఇచ్చిన లీవే తర్వాత మనం ఇవ్వమండి ఎవరికి నేర్చుకుంటున్నా నేర్చుకుంటే కూడా తప్పులు చేస్తాడు కదండి కింద పడకుండా నేర్చుకున్నాడు అండి సైకిల్ నుంచి ఒక్కసారి పడకుండా చేతికి దెబ్బలు వలకు మోసేదు చెప్పుకోకుండా హ్యాండిల్ వంకర కాకుండా సైకిల్ నేర్చుకోకుండా సార్ చెప్పండి ఈత కొడుతున్నప్పుడు నోట్లోకి లంగ్స్లోకి కొంచెం నీళ్ళు పోకుండా ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాబట్టి ఈ ఇది ఇర్రాషనల్ ఫియర్ అంటారు చూసారా అంటే ఏదో అంటారు కదా మగుడు కొట్టినందుకు కదా కానీ తోడుకోలేము ఎందుకని అంటారు అడుగు దుఃఖం వచ్చిందని చెప్పి కూడా రావాలి కదా మగుడు కొడితే అసలు మగుడు ఎందుకు కొట్టాలి తప్పది అందుకని సామె తప్పని చెప్పాను ఏంటంటే మనకు చాలాసారి అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచనలో మనకు ఉంటాం మన్ని మనం ఇంకోళ్ళకి వెళ్తాం చూసుకుంటున్నాము ఎప్పుడు అర్థం తప్పు ఒకటి రెండవది కమ్యూనికేషన్ అంటే గొప్ప గొప్ప ఇంగ్లీష్ పదాలు ఉపయోగించడము మన డిక్షనరీలో ఉన్నవన్నీ పెద్ద పెద్ద ఎవరికి అర్థం కాని పదాలు ఉపయోగించడం కాదు కమ్యూనికేషన్ అంటే ఏంటి మన మనసులో ఆలోచన ఇంకొకళ్ళ మనసులోకి దాన్ని చేర్చడం అంటే మన భావం ఇంకోళ్ళకి అర్థం కావాలి అంతే కదా దాంట్లో భాషలో ఒక తప్పు ఉండొచ్చు చాలా మంది ఎందుకు మాట్లాడంటే భయపడతారు తప్పులు అయిపోతే ఉన్నారు తప్పులు చేయకుండా ఎట్లా ఎట్లా ఉంది ఎట్లా మీరు సో దానికి ఏంటంటే ప్రయత్నించాలండి ప్రాక్టీస్ చేయాలి దాన్ని రాక మత్స్యస్థితి చేసినా తినగ తినగ తీయో సాధన పనులు సమకూరు ధరలో ఉన్నాను కాబట్టి సాధన అనేది ఇంపార్టెంట్ అండి రెండవది ధైర్యం అనేది ఉండాలి మూడవది ధైర్యం అనేది ఉండకూడదు నాలుగోది సిద్ధు అనేది ఉండకూడదు కొంచెం మనము అది మనకేంటంటే ఆ క్షేమ్ చేస్తారు అది తప్పది క్షేమ్ చేసిన వాడు తప్పు మన తప్పు కాదు ఇప్పుడు నాకు తెలియపోతే తెలియదు అని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం నిజం చెప్తున్నాను కదా నేను అవర్థం చెప్పట్లేక తెలిసి తెలియదు అని చెప్తే అది తప్ప అవుతుంది తెలియకుండా తెలుసు అని చెప్పడం తప్పదు అంటే రాదంటే రాదు నేర్చుకుంటున్నాను ఇప్పుడు కార్ ఎల్బోర్డ్ పెట్టుకుంటారండి అంటే ఏమిటి ఎవరికి తెలియదు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చదివారు ఆ వాతావరణం ఉందా ఆ భాషని మాట్లాడే వాతావరణం ఇవేం తెలుసుకోకుండా ఈజీగా వస్తున్నా చూజిక్ నేర్చుకున్నాను ప్పుడు రవీంద్ర భారతిలో గొప్ప గొప్ప కళాకారులు వచ్చేవాడు ఎవరంటే రవిశంకర్ ఇట్లాంటి గొప్ప అంజ్ అలీఖాన్ వీళ్ళందరూ కూడా వచ్చేవాడు వాళ్ళకి రాత్రి పది పదమూడు గంటల ఇరవై గంటల దాకా వాయించేవాడేవారు తినేవాడు భీమ్స్ అండ్ జోషిందరూ ఒక రోజు రెండోసారు మూడోసారి రవిశంకర్ని ఆయన రిసైటిల్ విని బయటకు వస్తున్నాడు వస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ లో డిస్కషన్ అనమాట రవిశంకర్ ఈసారి అంత అంత బాగా వహించలేదు రా లాస్ట్ టైం అతను చాలా బాగా వహించాల్సి డిస్కషన్ నడుస్తుంది నడుస్తుందా ఆ పక్కనే ఎవరు తెల్ల తన అమెరికా ఉన్నాడు అనమాట అడిగాను హౌ డూ థింక్ దిస్ ఐటల్ వాజ్ నడుగు ఎంజాయ్ ఇట్ అంటే రెండు రెండు వేరే వేరే పర్స్పెక్టివ్స్ చూడండి ఏంటంటే స్టూడెంట్స్ రెండేళ్ళు కూడా కాలేదు రోజు గంట నాలుగు గంటలు వాయిస్తాం ఒక గంట క్లాసులో ఒక గంట గంటలు వాయిస్తాం బహుశా ఇంట్లో చూసారు ఉంటాయి అది కూడా లేదు ఆ వారానికి ఐదు రోజులు ఆయన తపస్వి రోజు పద్నాలుగు గంటలు వాయిస్తాడు ముప్పై ఏళ్ళ నుంచి వరల్డ్ లో బెస్ట్ గురువు గారి నేర్చుకున్నాడు గురువుల గురువు లాంటి వాడు ఆయన కూర్చొని నేను జడ్జ్ చేస్తాను సో చూడండి పర్స్పెక్టివ్ వాళ్ళేంటి ఎంజాయ్ డేట్ అన్న నువ్వు వచ్చింది దేనికి దాన్ని దాని నుంచి ఏం నేర్చుకున్నావు మనం ఆయన ఎట్లా వాయించాడు ఈ వాయించాడు అది వాయించాడు ఇదేం చేశాడు అట్లేదు అదే లేదా ఈయన లాస్ట్ టైం కంటే ఈసారి బాగా వాయించడా బాగా సో వీ గెట్ ఇన్ టూ మోడ్ ఈజీలీ అది That's what happens with all of us. మనకు మన కల్చర్ లో ఉందేమో బహుశా ప్రతిదాన్ని బేరీ చేయడం కొన్ని ఊర్లలో పోతే మీరు ఏమిటో అని అడుగుతారు మీ కులాన్ని బట్టి మీ ఇంకో ఎట్లా మాట్లాడాలన్నది వాళ్ళు ఎట్లా వ్యవహరించాలని వాళ్ళు కమ్ టు జడ్జ్మెంట్ అట్లా కూడా సిట్ ఇన్ జడ్ ఆఫ్ అదర్స్ అండ్ దేర్ ఫోర్ బి ఆల్సో సిట్ జడ్ ఆఫ్ అదర్స్ అవతల వాళ్ళని ఎట్లా మనం అయితే జడ్జ్ చేస్తున్నామో మనం జడ్జ్ చేసుకుంటాం కదా మనం మనకే అడ్ అవుతాం అండి శత్రువు అన్న బయట శత్రువు లోపల ఉన్నాడు లోపల ఉంది సో ఆ శత్రువు ఎట్లా డీల్ చేస్తాడు ఐఎమ్ లో అనుకోండి అబౌట్ మై సెల్ఫ్ దానికి బాధ్యత కదా ఏ రోజైతే నేను నా గురించి నన్ను తక్కువ అంచనా మానేస్తాను ఆ రోజు అబౌట్ మై సెల్ఫ్ అలా అని నా గురించి ఎక్కువ బేరీ చేసుకోవడం తప్పు కదా సో ఎవరు ఇంగ్లీష్ లో ఉంటారు ప్రిన్స్ పిగ్ అని పర్సన్ అండ్ బిట్వీన్ అని మన్ని మనం న్యూనతాభావంతో తిట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎగ్జాంపుల్స్ అంటే మళ్ళా గ్రాడ్యుయేట్స్ జాబ్ సీకర్స్ కి ఏమేమి గైడెన్స్ ఇవ్వాలో అదంతా మీరు ఇస్తున్నారు ఆల్రెడీ మీ మాటతో లైఫ్ ఇస్ అ ల్యాబ్ కదండీ సో లర్నింగ్ ఫ్రమ్ లివింగ్ అంటారు పుస్తకాల నుంచి ఎంత నేర్చుకుంటామో అవతల నుంచి ఎంత మన జీవితం నుంచి కూడా అంత నేర్చుకుంటూ చైనీస్టూడెంట్ ఈస్ రెడీ ది టీచర్ అప్యర్స్ అని అంటే ఎప్పుడైతే మనం నేర్చుకోవాలన్న తపనతో ఉంటామో అప్పుడు మనకు గురువులు దూపుతారు అప్పుడు ఏదైనా గురువు కావచ్చు కదా మీరు సమస్యత్వం సతమతం అవుతున్నారండి పొద్దున సాయంత్రం మీకు ఏదో కనిపిస్తుంది కనిపించి అదే ఇట్లా చేయొచ్చే అని అనిపిస్తుంది మీరు అతను వాళ్ళని థ్యాంక్స్ ఇస్తారు అరే వాళ్ళు ఇంత గొప్ప ఐడియా ఇచ్చావు యాక్చువల్లీ అతను మీకు ఏం ఐడియా మా అబ్బుల్ని మాట్లాడుతాను కానీ మీరు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలన్న ఆలోచనతో చూస్తున్నారు అదే దృక్కోణతో ప్రతీది చూస్తున్నారు దొరుకుతుంది గడ్లతో ఏది చూడాలనుకుంటే అది దృక్కుండా కదండి ఇప్పుడు మీరు మబ్బుల్లో మీకు షేపులు అనిపిస్తాయి మీరు అదే ఇది విశ్వామిత్రులాగా ఉంది ఫోటో ఇది రిషు అనిపిస్తుంది అది కృష్ణుడు లాగా అది ఉండాలి అట్లాగే ఉంది ఇప్పుడు మీరు చూడని కొత్తగా ఫస్ట్ టైం మీరు హీల్స్ వేస్తున్నారు ఫస్ట్ టైం షర్ట్ టచ్ చేసుకున్నారో ఫస్ట్ టైం ఏదో మోటార్ సైకిల్ అనుకోండి సడన్ గా సో మెనీ మోటార్ సైకల్స్ ఏంటి సో అది అది బయట ప్రపంచే ఉంది కదా అది మారలేదు అది నిన్న అట్లాగే ఉండి ఇప్పుడు క్షణం ముందు అట్లాగే ఉండదు నా బిహేవియర్ మారింది కాబట్టి లైఫ్ నుంచి నేర్చుకోవడానికి అంటే మేము వెన్ యువర్ రెడీ టు లర్న్ కదా ఏదన్నా నేర్పిస్తుంది మీకు ఇంకెస్టినాడు కదా సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవిత కన కావాలో కవి కవికి చూసే కళ్ళు వినే చెవులు ఉండాలి కానీ ప్రతి దాంట్లో ఉంటుంది కదా గాలికి రెపరెపలాడుతున్న ఒక ఆకు కూడా దాని గురించి చెప్తుంది కదండి దాన్ని వినేవ్వడం మీకు ఉండాలి కదా ఏదైనా శ్రద్ధ మీకు ఉండాలి అది మీకున్నప్పుడు మీకు అనిపిస్తుంది అది అట్లాగే మీరు ఒక సమస్యని మీరు సాల్వ్ చేయాలనుకుని దాని వెనుకల పడ్డప్పుడు సాల్వ్ ఇవాళ కాకపోతే రేపు ఒకటే నేను ఓపిక ఉండాలండి దీనికి ఏంటంటే ప్రైమింగ్ అంటారండి హౌ డూ యూ ప్రైమ్ యువర్ మైండ్ హౌ డూ సెట్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మధ్యలో నేను సత్యంలో ఉన్నప్పుడు సడన్గా యాక్టివ్ యూనివర్సిటీ లైఫ్ నుంచి ఈ కంప్యూటర్స్ ముందు కూర్చోడం చీరలో కూర్చోడం ఈ హెవీ లంచ్లు చేయడం బయట డిన్నర్లు కస్టమర్ పని ఇది అయితే చేస్తే ఎప్పుడో లాడ అప్పుడు కలిగి చెప్పాడు సార్ మీరు అప్పటికి వేరే సర్జరీ రాలే అప్పుడు ఈ లైఫ్ సెక్షన్లు ఈ ప్రొసెక్షన్లు చెత్తగా ఏమన్న వచ్చినాయి అయితే చేయించుకోండి సార్ మీరు అభివ్యాట ఐ డి గెయిన్ ది వెయిట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ది వెయిట్ గోఅ అవుట్ అని డే అంటే నేను ఒక త్రీ ఇయర్స్ గోల్ తీసుకుంటాను నేను రెండు నెలల్లో తగ్గాలి అంటే ఐజ్ అవద్దు అది రెండు నెలలో మీరు చేయలేక మూడో రోజు నాలుగో రోజు పార్టీ తిని మిమ్మల్ని మీరు తిట్టుకొని తిచ్చి ఇట్లా కాదు ఇంక మూడు నెలల తర్వాత మొదలు పెడతాను మళ్ళీ ఫ్రష్గా ఆ మూడేళ్ళు ఎప్పుడు రాదు మళ్ళీ దాని బదులు చూడు నాకు ఒక రాలేదు ఇది వెయిట్టి మూడేళ్ళు పట్టిన రెండేళ్ళు పట్టిన రావడం ఓకే మూడేళ్ళు నేను బరుదవుతాను అన్నప్పుడు మీరు ఒక రోజు మిస్ అయినా కూడా మీరేం బాధపడరు కదా సో అట్లా మీకు మీరు ఎంత స్పేస్ ఇచ్చుకుంటారు అంటే అన్ రియలిస్టిక్ పెట్టుకోవడం కూడా తప్పండి అంటే గోల్స్ అనేవి స్ట్రెచ్ గోల్స్ ఉండాలి ఎప్పుడు కూడా స్ట్రెచ్ అంటే మనం చేయగలిగిన దానికంటే కొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి అంతే కానీ అన్ రియలిస్ట్ గోల్ పెట్టుకుందానుకోండి ఇది ఢమాల్గా పడిపోదంది పడిపోయేసో నేను అంత గొప్పవాణి కాదు నాకు టాలెంట్ లేదు నాకు మాకు రాదండి మా ఇట్లా అండి నేను చిన్న వాళ్ళమండి ఇట్లా అంటారు చాలా ఏది చేయాలనుకున్నా చేయగలితాని టైం పట్టవచ్చు కొంతమందికి టాలెంట్ ఉంటుందండి కొంతమంది నేచురల్ టాలెంట్ ఉంటుంది కొంత ఫాస్ట్గా వస్తుంది కొంతమంది భాష ఫాస్ట్ నేర్చుకుంటారు కొంత నేర్చుకుంటారు కానీ నేర్చుకోవాలనుకున్న వాడు దాన్ని ద్వారా వన్ జీరో ఫోర్ ని లాంచ్ చేయడం తర్వాత మీరు వన్ జీరో ఫోర్ కి సింతా ఒక్కసారి మళ్ళీ పంచుకుంటారమ్మ అంటే నాకు ఒకటి ఉండేది చెప్పాను కనుక కొంచెం సాధాలు ఉంటాయి ఫ్యామిలీ నుంచి వచ్చినవన్నీ నాకు ఒక నలభై ఐదేళ్ళు వచ్చినప్పుడు కల్లా జస్ట్ ట్వంటీ టూ క్వి కార్పొరేట్లో అయితే సోషల్ వర్క్ ఏదో చేయాలి వర్క్ చేయాలని ఒక ఉండేది నాకు నలభై మూడు ఏళ్ళు మా బాస్ అప్పుడు ఫార్టీ త్రీ అంతే రాజుగారు నన్ను అడిగారు సత్యం ఫౌండేషన్ వెళ్తారా అన్నదాన లేదండి అన్న అంటే రెండేళ్ల ముందు అన్ వాంటెడ్ మళ్ళీ ఎందుకో ఒక నెల రెండు మళ్ళీ అడిగారు అడిగితే ప్రారంభించాను నేను లైఫ్ ఇస్ Inviting you to take it up a little earlier than what you want it to do. I didn't know what I wanted to do. I didn't know what I wanted to do, but I didn't know what I wanted to do. I worked in that condition. I worked in different subjects, but in healthcare. In healthcare, I wanted to do what I wanted to do with the NJR. I wanted to do Dr. Rangarau and the advisor. I wanted to do it in 108 course. I wanted to do old design or gamble. ఎమర్జెన్సీ ఫ్రేమ్ వర్క్ అవన్నీ కూడా టెక్నాలజీ వెహికల్ స్పెసిఫికేషన్ కలిసి పనిచేస్తాను సో వారిని నేను అన్నాను సత్యం ఫౌండేషన్ లో చేస్తున్నాను కదండి నాకు ఈ హెల్త్ కేర్ దాన్ని కూడా హెల్ప్ చేస్తారంటే తప్పకుండా బాలాజీ ఏం చేద్దామని అంటే అప్పుడు సిటీలో మీకు చాలా దూత్ ఖానాస్ అని ఉండేది ఒకప్పుడు లో అంటే ఈ ప్రెగ్నెంట్ కి చిల్డ్రన్ కి పౌష్టికాహారం కోసం పాలు ఇచ్చేవాళ్ళు దాని తర్వాత దాన్ని ఆర్సీహెచ్ అని రిపొడక్టివ్ చైల్డ్ హెల్త్ కేర్ అని చెప్పి మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాటిని డే క్లినిక్స్ లాగా మార్చారు బస్ రంగారావు గారు చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ కంగారావు బాలాజీ గారు చాలా మందికి హెల్త్ కేర్ నీడ్స్ ఉంటాయండి కమ్యూనిటీ లో ఉన్నవి సెంటర్స్ ఉన్నాయి వాటిని కనుక మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లినిక్స్ లా పెట్టి గడపగలిగితే ఈవినింగ్ చాలా మంది పనిచేసే ఇంటికి వస్తారు వాళ్ళకి చూద్దాం అని కూడా ఒక అర సెంటర్స్ తీసుకున్నాం హుషిరాబాద్ దగ్గర రెండు మూడు సిటీలో అంటే పూరెస్ట్ ఆఫ్ ది పోర్ లోకాల తీసుకున్నా వెరీ డిఫికల్ట్ లొకేషన్ నాకు ఒక ఇది ఆలోచన ఉండేది అందరూ చేసేది మనం చేస్తే గ్రేట్నెస్ అని ఎన్జిఓ చాలా వరకు అందరికన్నా కానీ కొంతమంది కన్వీనియన్స్ ప్రకారమే చేస్తారు అంటే ఇక్కడ బస్సు లాస్ట్ స్టాప్ నుంచి కొంచెం దూరం పోతే యాక్సిడెంట్స్ ఉంటాయి మరియు లోపలికి చేయడం అంటే ఎప్పుడూ న్యూస్ పేపర్లు వస్తుంటాయి ఇక్కడ ఇక్కడ కమ్యూనియల్ క్లాస్ జరిగినాయి అక్కడ జరిగినాయి అన్నీ అన్ని అట్లాంటి పికప్ చేసుకోవాలన్నమాట సర్వీస్ ఎవరు పోదు కదా సో అందరూ సేఫ్ ప్లేస్లో వెళ్తారు అక్కడ పెట్టాం పెట్టిన తర్వాత ఏంటంటే ఒకరోజు నమ్మక హాలిడేస్ తీసుకోదాం మావిడంది లెచ్స్టేక్ హాలిడే అని చెప్పి అదొక టైంలో మహానంది ఇవన్నీ చూసుకొని వెనకొస్తున్నాం వెనకొస్తున్నప్పుడు మా వైఫ్ మా అక్కడ కేబ్స్ ఉండాలి ఆ కేబ్స్ వెళ్ళడానికి వెళ్దాం అంటే అంటే సరే అని చెప్పి ట్రై చేసుకుని వచ్చాను ఇంట్లో నుంచి ఆ కారు దిగుతుంటే తను కాలు కింద పెట్టలేకపోయినా సో నేను మా పై చేతులు పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళాం ఫీవర్ వచ్చింది సరే వెళ్ళి పడుకోమని చెప్తాం టాబ్లెట్ తీసుకొని చెప్తాను నేను అప్పుడు డాక్టర్ రంగప్రసాద్ గారి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏం చేద్దామంటారంటే ఆయన ఇచ్చి కనుగొని ఎలాగుందని మీరు మందేం లేదు పారాసెటమాల్ ఒకటి ఇవ్వండి కానీ ఒక రూల్ ఉంది రూల్ ఏమిటంటే ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు గంటల్లో 23 మూడు గంటలు తను బెడ్ లో పడుకోని ఉండాలి కదలకూడదు కదలారంటే మాత్రం మీకు జాయింట్ పెయిన్స్ రెండు మూడు నెలల ఉంటాయి సో దానికి తూచా తప్పకుండా పాటి పారాసెటమాల్ ఇచ్చాము టెంపరేచర్ తగ్గిస్తాము కోల్ స్పాన్ వర్కింగ్ ఉమెన్ కదా సెకండ్ డే స్పీంగ్ ఇట్లా బెటర్ నేను బయలుదేరతాను కదా అని చెప్పింటే మాకు పది మెషిన్ గుజ పెట్టాము పిల్లలని గుజ పెట్టాము ఒక ముందు టీవీ పెట్టాము జస్ట్ వాచింగ్ అవుతుంది బెడ్రూమ్ అని Then, going to the bathroom and then having dinner or uh, breakfast or lunch. I realized that she was <laughs> fine during the 3rd day. I was able to get a CD and get a condom or something. But after that, I was able to do a survey. I was able to do a survey. When I was able to do a survey, I was able to do a survey. I was able to do a survey from 7 to 7. I was able to do a survey from 8 to 7. ఎందుకంటే ఆ డాక్టర్ ఎవరు వాళ్ళకి చెప్పలేదు నువ్వు కదలకుండా ఉండాలి అది ఏంటంటే పని చేసుకుంటే వాళ్ళు ఒక రోజు పని పోతుంది కదా టాబ్లెట్ తీసుకున్నా తెలిపారు దాని తర్వాత ఇక వాళ్ళకి ఆ జాయింట్ పెయిన్స్ అనేవి కంటిన్యూ అయినాయి రెండు నెలలు ఆ పెయిన్స్ కోసం ఈ మందు ఆ మందు ఆ స్టీరాయిడ్ ఈ స్టీరాయిడ్ వేసుకుని అంటే నేను మా నేను రంగారావు గారు నేను మా ఆవిడ అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు ఫోన్ తీసుకుని డాక్టర్సాద్ గారికి ఫోన్ చేశాను ఆయన అడ్వైజ్ ఇచ్చారు అడ్వైజ్ తీసుకుని నేను ఐ సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇప్పుడు సో మచ్మైనా చేస్తున్నా వన్ నాట్ ఫోర్ ఫోన్ మీద డాక్టర్ డైలర్ డాక్టర్ అక్కడి నుంచి దెన్ వి వెంటూ లండన్ టు స్టడీది వాళ్ళది ఎన్ హెచ్ఎస్ డిరెక్ట్ అని ఒకటి ఉంటున్నారు కాల్ సెంటర్ వాళ్ళతో మార్కెట్ వాళ్ళు చూసా వాళ్ళు సాఫ్ట్వేర్ మాకు ఇస్తారంటే వాళ్ళు ఏమో డిసప్పాయింటెడ్ సార్ బయట పడ్డప్పుడు రంగారావు గారు బాలాజ్ గారు సో డిఫరెస్ట్ అన్నారు ఇంత దూరం వచ్చామండి మీకు ఇస్తారేమో సాఫ్ట్వేర్ మనకి అనుకుంటే అంటున్నారు చాలా కాంప్లికేటెడ్ ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అంటే అని అందులో ఏం లేదండి పెద్ద గొప్పగా క్లినికల్ ఫ్రేమ్ వర్క్ అంతా నేను రాసి పెడతాను మీరు సాఫ్ట్వేర్ రాయించదు నాకు సాఫ్ట్వేర్ తెలియదు నేను అవే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశానండి సాఫ్ట్వేర్ ఇష్యూ కాదు అది ఎడోజ్ అయితే వాటిని జనాలుగా పిల్లలు రాసేస్తారు నాటి ఇష్యూ క్లినికల్ ఆల్గోవిథమ్ సాఫ్ట్ ఫ్రేమ్ వర్క్ కన్సర్ట్ అది పెద్ద ఇష్యూ కాదు నేను రాసి పెడతాను ఆ దగ్గర నన్నుకు ఒక టీమ్ ని కాన్స్ట్రూట్ ఆయన తన ఫ్రెండ్స్ రిటైర్డ్ డాక్టర్స్ వాళ్ళు కూర్చొని అన్ని రాసాము కాల్ సెంటర్ స్టార్ట్ చేస్తాం అన్నమాట చేసి దాని తర్వాత పైలట్ స్టార్ట్ చేసాం హైదరాబాద్ కోసం చేస్తే కాల్స్ మాకు రోజు దాదాపు యాభై వంద రెండు వందల కాల్స్ వెరీ షార్ట్ టైం స్టార్ట్ గేటింగ్ కాల్స్ సో అప్పుడు రంగారావు గారు కమిషనర్ ఫ్యామిలీ వెళ్తారు ఆయన పిల్లలు చూస్తే ఆయన చూసి అరే బాగుంది బాలాజీ గారు ఇది వాయిర్ సెల్ఫిష్ ఉన్నారు ఎందుకంటే సెల్ఫిష్ చూ కనిపిస్తుంది సెల్ఫిష్ అంటారు స్వార్థం ఏంటి స్వార్థం ఉంది సార్ చేస్తున్నాం కదా ఇట్లా కాదు మీరు హైదరాబాద్ తీసుకున్నారు ఏంటి రూరల్ ఏరియాస్ లో బాసరం అవుతుంది ఇది అంటే మాకు సత్యం ఫౌండేషన్ డబ్బులు లేవండి మా బంధువు డబ్బులు చేస్తున్నారు కదా మాకు అట్లా కాదు మీకు డబ్బులు ఇస్తే స్టేట్ మరి వైడ్ చేస్తారా మీరు తప్పకుండా అండి సో అట్లా వి సైన్ అగ్రిమెంట్ మోయూ విత్ గవర్నమెంట్ అప్పుడు స్కేల్ చేసాం అనమాట ట్వంటీ సీట్ నిమాండ్ పెరుగుతూ పోయిందో అట్లా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ పోయినాం దాదాపు లాస్ట్ లో అవి దాదాపు నాలుగు వందల యాభై సీట్లు రెండు వేల మంది పనిచేసేవాడు రోజుకి బొసా ఈ ప్రపంచంలోనే హైస్ట్ హెల్త్ హెల్ప్ ప్లాన్ అంటే హైస్ట్ నెంబర్ ఆఫ్ కాల్స్ యాభై వేలు నుంచి కాల్స్ మధ్యలో వచ్చే ప్రపంచంలో ఎక్కడ కూడా దిస్ నో హెల్త్ హెల్ప్ లాంట్ గేట్ సంబంధించి కాల్స్ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు దాని తర్వాత అక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా చూసినాయి కేరళ వాళ్ళు చూసారు తమిళనాడు వాళ్ళు చూసారు కర్ణాటక వాళ్ళు చూసారు చాలా మంది వచ్చారు హెల్త్ సెల్స్ తర్వాత వేరే వేరే రాష్ట్రాలకి అయితే ఇట్లా మహారాష్ట్ర కి రాజస్థాన్ కి జార్ఖండ్ కి ఛత్తీస్ సేమ్ మోడల్ అట్లా అందరూ తీసుకుంది ఈ రోజు కూడా కర్ణాటకలో ట్వంటీ థౌసండ్ కాల్స్ అదే ఒక ప్రాబ్లం నుంచి మనం చిన్న సొల్యూషన్ దాని నా దగ్గర సిమిలర్ సర్వీసెస్ దానికి దాదాపుగా మూడేళ్ళు హెల్ప్ చేస్తాను దానికి దేశ్ లో కర్ణాటకలో వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంది టూ లో దాన్ని వదిలేస్తానండి నేను వదిలేస్తే నాకు ఆలోచన ఏమిటంటే నాకు ఇట్లా జీవితం మొత్తం కంపెనీకి దారి కూడా పాయింట్లు చాలా మంది చిన్న కంపెనీలు పెద్ద కావాలని ప్రయత్నిస్తుంటారండి అవి వాళ్ళకి ఏంటంటే స్కేలింగ్ ఎట్లా చేయలేదు వాళ్ళకి తోచదు తెలియదు అప్పీల్ చేస్తారు తెలియదు సత్యం నేను అయినప్పుడు యాభై మంది ఉండేవారు నెంబర్ వన్ సెవెంటీ తర్వాత నేను రిజైన్ చేసే టైం కి మంది ఉన్నారు యాభై నుంచి యాభై దాకా గ్రో అయ్యాను కదా చిన్న ఇన్స్టిట్యూషన్ అట్లాగే సత్యం ఫౌండేషన్ లో వన్ అనేది ఇరవై ఐదు సీట్లతోని నాలుగు సీట్లు అరవై డెబ్బై మంది దగ్గర నుంచి దాదాపు రెండు మంది దాకా స్కేల్ చేశాను కదా అట్లాగే వన్ మొబైల్ ఎట్లా గ్రో చేయాలన్న దాని మీద ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేశాం కదా డిఫరెంట్ ఆర్గనైజేషన్ హెల్త్ కేర్ కంపెనీ స్టార్ట్ చేసాము సిక్స్టీన్ నుంచి నైన్టీన్త్ కి అది ఆల్మోస్ట్ జీరో రెవెన్యూ నుంచి గ్రో సో ఇట్లా చాలా కంపెనీస్ ఇట్లా దర్ లుక్ ఫర్ దాట్ బాయిస్ అండ్ కేపబిలిటీ అండ్ ది కెనాట్ అఫర్డ్ పీపుల్ సో ఆలోచన ఏంటంటే ఈ చిన్న కంపెనీలకి మనం ఏమైనా సపోర్ట్ చేసి హెల్ప్ చేయగలుగుతామన్న ఆలోచనతో కొంత ఫ్రెండ్స్ తో మాట్లాడితే వాళ్ళందరికీ మంచిగా అని సో ఒక నలుగురు ఐదు కలిసి ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా చిన్నగా చిన్న కంపెనీలు ఒక మూడు కంపెనీస్ కి ఇప్పుడు అడ్వైజ్ లాగా ఇస్తున్నాం అనమాట కన్సల్టింగ్ లాగా అనుకోండి హెల్ప్ అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఎట్లా గ్రో కావాలి ఏమిటి అని వీ కెనాట్ అఫోర్డ్ హై క్వాలిటీ సేల్స్ పీపుల్ బ్రాండింగ్ పీపుల్ స్ట్రాటజీ పీపుల్ చాలా వాళ్ళంత జీతాలు ఇచ్చుకునేంత మంచి అడ్వైస్ దొరకదు కానీ అది పెళ్లి పిచ్చి కదలబు అది సామర్థ్యం ఉంది కదా పెళ్లి అయితే కానీ పిచ్చి కుదా పిచ్చి కుదే కానీ పెళ్లి కాదు చికెన్ ప్రాబ్లమ్ ఉంటారు కదా అట్లా ఐడియా ఏంటంటే ఆఫర్ దీస్ కంపెనీస్ అడ్వైజ్ అనమాట గ్రో అండ్ probably participate in their growth inkoti oka company ke mana atla parimitham chesukokunda oka algorithm company luga mana help cheyagalite lot of young people not very young young get hard mm -hmm. ఇవన్నీ ఫస్ట్ పడి కంపెనీ తయారు చేసాగా నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఈ జర్నీ చూసాం కదా డబల్ తిన్నాము చూసాము యూట్యూబ్ అయిపోయింది ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా హెల్ప్ కావచ్చా అన్న ఆలోచనతో ఇన్ఫార్మల్ గ్రూప్ స్టార్ట్ చేసి ఇప్పుడే ఈ మధ్య స్టార్ట్ కావడానికి ముందు స్టార్ట్ కన్సల్ట్ రెండు కంపెనీస్ మూడో కంపెనీ కూడా మాట్లాడవచ్చాము అట్లా ది ఐడియా స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ కంపెనీస్ ద్రో ఫాస్టర్ ఫాట్ గ్రో కావాలి ఇంకా పెద్ద సేల్స్ తెచ్చుకోవాలి రెవెన్యూస్ తెచ్చుకోవాలి ఆర్గనైజ్ క్రియేట్ చేయాలని వాళ్ళకి హెల్ప్ షాడో బోర్డు ఇది కాకుండా లాస్ట్ ఇయర్ ఈ వర్క్ విత్ శశి గారితో యుగా వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది ఓల్డ్ సిటీలో ఈ రౌడీ స్ట్రీటర్స్ అంటారు వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేకుండా కోపం వచ్చో లేకపోతే ఎమోషన్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఆ ప్రాజెక్ట్ లో షికాగోలో మెథ్రాలజీ కాగ్నెటివ్ బేస్ థెరపీ అంటారు సిబిటి అంటారు ఆ థెరపీ బేసిస్ మీద వాళ్ళు చేస్తే దాదాపుగా ఈ రెసిటివిటీ అంటారు సో అదే మెథరాలజీని అదే ఫ్రేమ్ వర్క్ ని ఈ తెలుగు అండ్ ఉర్దూలో వాళ్ళకి దాదాపు మూడు నాలుగు నెలలు కోర్స్ నడిపే లాస్ట్ ఇయర్ చేసినది ట్ కదాల్ బిఫోర్ యూ ముందు అంటాడు కదండి నిన్న నిన్న గురించి ఆలోచించకు రేపు నీకు తెలియదు ఈ రేపు డెత్ కూడా రావచ్చు నీకు ఈ క్షణం నీ చేతిలో ఉంది ఈ క్షణం ఎట్లా ఉపయోగించే ముఖ్యమంత్రి లివ్ ఇన్ ది హెయిర్ అండ్ నవ్ అంటారు కదా ఇంగ్లీష్ లో సో ప్రస్తుతానికి ఏంటంటే ది ఐడియా ఈస్ టు ఆఫర్ హెల్ప్ టు గ్రోయింగ్ కంపెనీస్ గుడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ప్రాపర్టీ యూ స్కూల్ రేడియో ద్వారా మీరు మీ విలువైన అనుభవాలని విజ్ఞానాన్ని జీవిత పాఠాలను మా అందరితో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు